లేనెరు కను బయలందున లేనే లేదనుక ఇతరులు ఎలా పలికిరూ లేనిది కలదని పెదపను లేనే లేదనుచు సిగ్గులేక ఈ లీలా చీ వెనకీ చీకాకునికేలా శుద్ధముతానల్లుకుని మళ్ళీ పూని కడిగిన రీతి ఔను సిగ్గుక ఇంత లేక ఈలీలా చీవినకీచికాకునికేలా